ీ గురుభ్యో నమే స్మృతి స్మృతి పాప్యాయ మంగళాచుత్ర సర్వం మాహం మామా ్రహ్మపనిషదం మాక్రుయా నిషత్సర్మా శాంతిశామన్ శాంతిమంత్ర దాన్ని చెప్పేప్పుడు అర్థాన్ని భావన చేయాలి సో దాని అర్థం కూడా చాలా సరళంగా ఉంటుంది అయితే మంత్రం ఎలా ప్రారంభమైంది ఆప్యాయంతో మమంగా నా అవయవముడు పుష్టిగా ఉండుగాక అవయవాలు పుష్టిగా లేనిపితే మీరేమి చేయలేరు పదం చెప్పేది ఉండదు వినేది ఉండదు అవయవాలు పుష్టిగా చూపుడి తర్వాత శరీర బలం చేతులు చేతుల్లో మంది సర్వాన్ని కాళ్ళు మొదలైన ఇంద్రియములన్నీ కూడా బలంగా పుష్టిగా ఉండాలి తర్వాత మనం ఇంద్రియాన్ని సర్వం బ్రహ్మ చూడండి ఈ లోకంలో మనవాళ్ళు పరాయి వాళ్ళు నాది నాది కానిది ఈ విభాగాలన్నీ మనం కల్పించుకున్నవే అంతా పరమేశ్వరుడే సర్వం బ్రహ్మ ఆ బ్రహ్మ గురించి తెలుసుకోవాలంటే మీరేమో పురాణాలు లేకపోతే మేతర మత గ్రంథాల ఏమో పట్టుకుంటే బ్రహ్మ గురించి తెలియదు బ్రహ్మ అంటే నాలుగు తళ్ళలు ఉంటాయి మూడు తళ్ళు ఉంటాయి అలా మొదలు పెడితే వర్కౌట్ కాదు ఆ ఉపనిషత్ ఉపనిషత్తును అధ్యయనం చేస్తేనే మీకు బ్రహ్మ గురించి తెలుస్తుంది ఆ బ్రహ్మయే ఈ సర్వము ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మను తెలుసుకోవాలి తర్వాత క్లాసుకి వచ్చేప్పుడు ఖాళీ ఉంటే వస్తాం లేకపోతే లేదు అనే ధోరణి ఉండకూడదు ఖాళీ క్లాసుకి రాలేదనుకోండి అంటే మీరు చేసిన పని ఏమిటనమాట బ్రహ్మను నిరాకరించుట గీతా క్లాసుకి ఉపనిషత్ క్లాసుకి రాకపోవడం అంటే అర్థం బ్రహ్మను నిరాకరించుట అంటే కదా ముందు వేల క్లాసులు ఆరంభాలుసి ఇంట్లో కూర్చున్నారు అనుకోండి ఏముంది బ్రహ్మను నిరాకరించి ఇంట్లో కూర్చున్నట్టు అలా చేయకూడదు మాహం బ్రహ్మ నిరాకృ బ్రహ్మను నిరాకరించుట మనిషి మనస్తత్వంలో బలహీనత వస్తు రాలేదు కొన్ని ఈ వేడికి బ్రహ్మక్కర్లేదు అదే బంధువులు వచ్చారు ఈ రోజుకి బ్రహ్మత్వం అని అలా ఆ రకంగా ప్రతి సందర్భంలోనూ బ్రహ్మను నిరాకరించుకుంటూ పోతే సంసారమే మిగులుతుంది సంసారంలో సారమేమన్నా ఉందా శంకరలు అన్నారు కదలీవత్ అసార సంసార అతి బోధే చూడ్డానికి చాలా గంభీరంగా కనపడుతుంది కానీ దాని బరువు మొయ్యగలది ఎంత బలహీనంగా ఉంటుందంటే అరటిపోతే తాను వేసిన గెల యొక్క కూడా తాను మొయలేదు అంత బలహీనంగా ఉంటుంది ఈ సంసారం కూడా అంతే దాంతో బలమేనే ఉండదు డబ్బు బలం అనిపిస్తుంది బలమేనే కాదు ంధువర్గము బలం అనిపిస్తుంది అసలే కాదు భోగాలు బలము అని అనుకుంటారు బలము కాదు ఇల్లు వాకిళ్ళు క్షేత్రములు పొలములు ఇత్యాదులు బలం అనుకుంటారు అవి బలం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నాడు కాలగర్భంగా కలిసిపోయింది అదేమి బలము కాదు బలమేటో తెలుసినే బ్రహ్మయ్య కాబట్టి బ్రహ్మ కోసం సంసారాన్ని విడిచిపెడతారా సంసారం కోసం బ్రహ్మని విడిచిపెడతారా మామే బ్రకరు మనం మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంతే దూరం మనం బ్రహ్మను నిరాకరిస్తే బ్రహ్మ మనల్ని నిరాకరిస్తుంది అది అవ్వకూడదు మామే బ్రహ్మ నిరాకరో జీవితంలో ఏముండాలో తెలుసు అనిరాకరణి ఈ నిరాకరణం అనేది ఉండకూడదు అనిరాకరణమే ఉండాలి వ్యక్తి పరిస్థితులలోనూ బ్రహ్మను నిరాకరించుట అనేది ఉండరాదు ఏదో సౌకర్యం ఓ రోజు బాగుంటుంది ఇంకో రోజు తక్కువ ఆరోగ్యం ఓ రోజు బాగుంటుంది ఇంకో రోజు తక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మను నిరాకరించకుండా నిరాకరించవద్దు నా జీవితంలో అలా ఉండాలి అని ప్రేయరు ఉపనిషత్సే ధర్మా తదు ఆత్మని నిరపే ఉపనిషత్స ప్రేమ ఎక్కడ గలదు ఆత్మ ఎందుగలదులదు అంటే ఆత్మస్వరూపమును అరయుట నాకు ప్రేమ కలదు కనుక నేనేం చేయాలి ఉపనిషత్సే ధర్మాయి అంటే నాయందులు ఉండాలి ఆ ధర్మమునంటే ఏ ధర్మమును ఉపనిషత్సే ధర్మాహి ఆ ధర్మాలు ఉండాలి మామూలుగా పురాణ ధర్మములు కర్మకాండ ధర్మములు ఇవ్వకుండా ఉంటాయి అవి ఉండొచ్చు వాళ్ళేమి కాదని నేను అన్నావు ఇప్పుడు రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి కుంభం ముందు దీపం పెట్టాలి కార్తీక మాసం అంతా దీపం పెట్టినట్లయితే స్వర్గానికి సోపానం అవుతుంది అంటే ఇవ్వండి నేను దీపాలు పెడుతుంది కానీ కార్తీక దీపాలు పెడుతూ ఉంది చిన్నప్పుడు దీపం పెట్టడం కోసం నువ్వే శేషాలో పోసుకుని పట్టుకెళ్లే ప్రయత్నం నేను చేస్తే మా అమ్మగారు అన్నారు వేరే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి నూనె పట్టుకుని వెళ్ళకూడదు అప్పుడు నేను నీకు తెలియదు ఊరుకోని అడ్డం పడకొని ఆయన్ని కూకలేసి నేను ఆ నూనె పట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం ఆ శీతాలో నూనె పోసి అత్తు ఒత్తి వెలిగించి దీపం పెట్టాను కార్తీక దీపం కాబట్టి అలాంటి ధర్మాలు ఉంటాయి ఉండదగ్గ మాట కానీ మన ఇప్పుడు ఉపనిషత్తులలో ఏ ధర్మాలున్నాయో ఎందుకంటే ఆ ధర్మాలే పెట్టుకుంటే ఇవి కొండ ఎక్కువ కాబట్టి ఆ ధర్మాలు అయినప్పుడు అయింది ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఉపనిషత్సే ధర్మీ సంతూ మి సంతు ఉపనిషత్తులలో ధర్మములు ఉంటే ఆత్మధర్మములు అంటే శత్రుమిత్ర భేదము లేకుండా అందరినీ సమానముగా ప్రేమించుట విద్యాది ధర్మములు ఉపరిషత్తులు మనకు వస్తాం ఆ ధర్మములన్నీ నా ఇండు ఉండాలి ఓం శాంతి శాంతి శాంతి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములైన పాపములన్నీ ఉపశమించుగాక అది ప్రార్థన ఈ అర్థం ఎందుకు చెప్పానంటే ప్రార్థన చెప్పేప్పుడు దీన్ని భావన చెయ్యాలి అందుకోసం చెప్పారు స్కం యోధ్యయనమిదానమి ప్రథమాప్రహ్మచార్యాచార్యుల అత్యంతమానమాచార్యకూల సాధయన్ మనం విస్తారంగా చూస్తూ ఉన్నాముజ్ తప ఏక తపస్సును ప్రధానంగా అనుష్ిత్య ఆశితం అది ఎవరి ఆశ్రమము తాపస్సుని యొక్క ఆశ్రమము దానిని వానప్రస్థము అని అంటారు ఇక శంకరులు అంటున్నారు ఒకప్పుడు సన్యాసాశ్రమం కూడా తాపస కేటగిరీలోకి పడవచ్చు అది వా అని అనుకున్నారు అంటే సన్యాసం అంటే నాలుగవది బ్రహ్మ సంస్థమృతత్వం అయితే నాలుగవది అంటే అది వేరు అది సన్యాసమే ఆ సన్యాసం వేరు ఈ తాపస సన్యాసం వేరు తాపస సన్యాసం అంటే వీళ్ళు ఆశ్రమధర్మ మాత్రు ఆశ్రమ ధర్మాలని మాత్రమే ఆచరిస్తారు ఆశ్రమ ధర్మాలు ఉంటాయి ఇప్పుడు గృహస్థున్నట్టుండి తిలక పెట్టుకుని జండలు వేసుకుని పూజ జపము చేయవలెను అది ఆశ్రమ ధర్మం కదా ఆయన గృహస్థాక్షించి వానప్రస్థానికి వస్తాడు అదే చేస్తూ ఉంటాడు అదే తిలక అదే జంధ్యము అదే అదే పూజ అదే మంత్ర జపము చేస్తూ ఉంటాడు వానప్రస్థం ఎదురు పెట్టే సన్యాసానికి వస్తాడు ఊరికే తెల్ల బట్టలు కట్టి బదులు కాషాయ బట్టలు కట్టాడు అయినా అంటే అదే తిలక అదే జంధము అదే జపము అదే పూజ ఇప్పుడు కొత్తగా దండం ఒకటి కొట్టుకుంటాడు దండం అంటే మెదురు గొంబు అదేదో అనుకున్నాను దండమో అంటే అదేదో పై నుంచి ఆకాశం నుంచి బ్రహ్మదేవుడు పదశేమో లేనిపోటు అలా మీరేమనుకోకండి వెదురు ఎప్పుడైనా చూసారా వెదుడు ఎదురు బొంగు మొదలైతే దొడ్డుగా ఉంటుంది అది పట్టుముందుకు వెదురుగా ఉంటుంది ఎదురు బొంగు ఆఖరి అగ్రభాగం అయితే కనుకలు కనుకలుగా ఉండి తన్నగా ఉంటుంది దాన్ని కట్ చేసి అది ఎండిపోయిన తర్వాత దాని కొంచెం పసుపుది వచ్చి కుంకుమ పెట్టి వస్త్రాన్ని కట్టి అది పట్టుకో దండధారం దండి సన్యాసి మనకి గద్దర్ అని ఒక పాటగాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా దండియే ఆయన పాట పాడతారు చాలా బాగా పాడతారు ఏందిరో దొరా అదే సామాన్యమైన పాట ఇది ఏందిరా దొరా ఈ పీకుడు ఏం వీరో పీకుడు అంటే ఇబ్బంది పెట్టడం అదే ఆ భాషలో చాలా విలువైన పాటలు పడతాడు అతను సామాన్యుడు కదా చాలా సమర్థుడు అతను దండసారి దండి సన్యాసం అంటే కషాయం కట్టుకోవడం కానీ భార్యాపిల్లని అన్ని ఇది పెట్టి దీని వెంట పడ్డాడు కదా చాలా కాలమే ఈ దండానికి జెండా కడతారు అతను రెండు జెండాలు పెట్టాడు ఒకటి ఎర్రది ఎర్ర జెండా రెండు అంబేద్కర్ పేరుతోటి బ్లూ జెండా రెండు జెండాలు కట్టా మొన్న సోని అమ్మ మీద పాట పాడే కాబట్టి దండ దండ్రిగా ప్రసన్నంగా వచ్చే చెప్పారు కాబట్టి దండం ఒకటి అదనంగా వచ్చింది తప్ప అదే పూజ అదే మంత్రము అదే జపము అదే ద్వైతము పూజా మంత్రము జపము అంటే ద్వైతం ప్రధానంగా ఉంటాయి అదే ద్వైతము అలా ఉంటారు వాళ్ళని మీరు కంగారు పడిపోయి నాలుగవ దాంట్లో పడవద్దు వాళ్ళు సన్యాసులు అయినప్పటికీ కేవలం ఆశ్రమధర్మ మాత్ర సంస్థులై ఉన్నారే గాని బ్రహ్మ సంస్థలుగా లేరు గనుక వాళ్ళని కూడా తృతీయ మూడవ కేటగిరీ తాపస కేటగిరీలోనే వేసుకోండి ఇంతవరకు చెప్పాం అలా ఎందుకు వేశారు బ్రహ్మ సంస్థ అమృతత్వశ్రవణ అంటే ఇంతవరకు ఆశ్రమ ధర్మ మాత్రమున పరిమ్రాట్తో సహా మూడో కేటగిరీలో వేసేస్తే అందరూ కవర్ అయిపోయారు ఇంకొక్కడే మిగిలే వాడు బ్రహ్మనిష్ట గలవాడు వాడు వాడు అమృతత్వమును మోక్షమును పుల్లును అని శృతి చెప్తూ ఉంది బ్రహ్మ సంస్థ అమృతత్వము అని ఇప్పుడే చెప్పారు కాబట్టి తాపస్సుడు అని తాపస్సుడు అంటే తపస్ప్రధానుడు తపస్సు అంటే కాయ కష్టము శరీర కష్టము అనుభవిస్తూ ద్వైత రూపంగా ఒక దేవతను అరాధించ తపస్సు అంటే ఆ తాపస్సులు చాలా మంది తాపస్సులు మనకు ఈ తాపస్సుల్లో రెండు రకాలు ఒకళ్ళు యథార్థమైన తాపస్సులు అంటే వాళ్ళు నిఘార్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే జీవితాన్నంతా కూడా ఆ ధారపోస్తారు అలాంటి వాళ్ళు ఉంటారు కాలముందు మధ్య కాలంలో దొంగ తాపస్సులు ఉన్నారు తాపస్సుడు వేసే వేషం వేస్తాడు తప్ప తాపస్సుడికి ఉండే తపశక్తి ఉండదు పురిగేమో కంఠం నుంచి లింగం వేస్తాము లేకపోతే చేతుల నుంచి కుంకుమ తీస్తాము ఇలాంటి కబుర్లు బ్లడ్ ఈ కేటగిరీలో వెయ్యరు ఇక్కడ అసలు బ్లడ్ వాళ్ళని ఎక్కడ ఇది ధర్మస్కంఠము కదా అదంతా అధర్మంలోకి ఇక్కడ నిఖార్స్ అయిన తాపసులు వాళ్ళని ఇక్కడ తీసుకుంటారు వాళ్ళది కూడా బ్రహ్మ సంస్థ కేటగిరీలో లేరు వాళ్ళు పుణ్యలోకాల్ని పొందే తాపస అనగా వానప్రస్థ కేటగిరీలోనే వేస్తారు కేవలము ఆత్మనిష్ఠులుగా ఉండే జ్ఞానులు ఎవరైతే ఉంటారో లేక జిజ్ఞాసులు మాత్రమే బ్రహ్మ ఉంటారు వాళ్ళు మాత్రం అమృతత్వమును లేక మోక్షమును పొందేదరు అంతవరకు వచ్చారు కాబట్టి తాపస అనేది రెండవ ధర్మస్కంధము తాపస అంటే అర్థమేంటి వానప్రస్థుడు కేవల ఆశ్రమ ధర్మ సన్యాసి ఉపాసక సన్యాసి నేను పేరు చెప్తే బాగుండదు ఒక అలాగే అది చూపిస్తే బాగుండదు సాధారణంగా పేఠము మఠము అన్న వాళ్ళందరూ ఆ కేటగిరీలో ఉంటారు దానికి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పేఠం తెచ్చుకొస్తారు పీఠము ప్రకృతి వికృతి పీట పీట వికృతి ప్రకృతి వికృతి తెలుగుతే లాగండి తెలుగు కదా పీఠము పీట పీట మామూలు అనిపిస్తుంది పీఠము అంటే ఏదో అను అవడానికి అదే ఇది దేవుణ్ణి పేట మీద పెడతారా నేల మీద పెడతారా పీఠ మీద పెడతారు అంతే పీఠం అంటే అదే వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకుని దానికి పూజ చేస్తూ ఉంటారు ఆ విగ్రహాన్ని పీట మీద పెడతారు విగ్రహాన్ని నేలమే పెట్టడం వీరి పేట మీద కూర్చుని విగ్రహాన్ని నేలమే ఆ విగ్రహాన్ని పీట మీద కాబట్టి అది పేఠము ఆ పీఠమును లక్షణ వ్యాపారుడి చేత లక్షణ చేత తన ఇల్లు ఆరోపించుకుని వేణు పేట ఇలా పోతూ ఉంటుంది ఇప్పటి దాన్ని ఆయన స్థాపించాడు ఈయన స్థాపించాడు అని మనం ఎవరు ఇండియాలో హిస్టారిక తక్కువ కదా కాబట్టి అమెరికాలో ఓ నుయ్యం జుబుంజీ నుయ్యం జార్జి వాషింగ్టన్ ఎక్కడే మంచి నీళ్ళు తాగాడు అని మీరు అన్నారనుకోండి వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేసి కలిగి పారేస్తారు వాళ్ళు ఎగ్జామిన్ చేసి పుట్టి పారేస్తారు వాషింగ్టన్ అటుపేసి నువ్వు దొంగత బుద్ధి చెప్పకు అని డిస్కస్ చేస్తారు మన దగ్గర ఒక చిన్న చెడు ఉడికి నీరు చెడు చూపించి ఇక్కడ వ్యాసులు తపస్సు చేసేట అందరూ దండం పెట్టి స్నానం చేసి వెళ్తారు ప్రదీ చూడని వ్యాసులు తపస్సు స్నానం చేస్తాడు ప్రదీ చూడ మొన్న నేలలో దేవాలయ నిజం చూసాను చిన్న చిన్న కొంత దాంట్లో నీళ్లుంటాయి ఈ నీళ్లు సప్త గోదావరి సప్త నదులు ఉన్నాయి అయితే ఆ నీళ్లలో భావన కాదు భావన ప్రకారం ఉండడం కాదు యథార్థంగా ఉన్నాయి చనిపోనే మంచిది ఇక్కడ వ్యాసుడు తపస్సు స్నానం చేశాడు ఈ గట్టి మీద తపస్సు చేశాడు అంత ఏదో ఇష్టది లేకపోవడం చేత అసలు ఈ పీఠములన్నింటినీ వ్యాసుడు శివశంకరులు సాధించడం ఏమీ కావు అలాగా లోకంలో ప్రచారం వచ్చింది మరి ఏం చేద్దాం సో కోలేనర్సిపూర్ స్వామికి ఆయన ప్రకాశం ప్రకాశ కాదు సైన్య ఆయన పేరు పేరు గుర్తురావట్లేదు సచిదానందేంద్ర సంగీ శంకర భవత్పాద వృత్తాంత సారధర్మ స్వహ అనే రిసెర్చ్ గ్రంథంలో ఈ విషయాలను అన్నింటినీ కూలంకషంగా పరిశీలించి వీటిలో ఏది స్థారము లేదు కాబట్టి ఈ రకంగా ఏదో పీఠం ఆ పీఠంలో దేవతను పెట్టుకునే ఆ దేవత నాకంటే వేరు ఆ దేవత కంటే వేరు అని పూజాధిగము చేసుకుంటూ ఉండి వాళ్ళందరూ కూడా మూడవ కేటగిరీలో వేసారు తప్ప నాలుగైతే కాదు అయితే మూడని ఊరికే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ అని మూడన్నాం కానీ ఇక్కడ మనసు అలా లేదు ఇక్కడ గృహస్థ మొదటి చెప్పారు రెండు వానప్రస్థ చెప్పారు బ్రహ్మచారిని మూడవ స్థానంలో పెట్టారు అది రెండవ ధర్మస్కంధము ఎందుకు బ్రహ్మచారి ది తిరిగి రండి ్రహ్మచారి ఆచార్యకులే వస్తు ఆచార్య కులవాసీ బ్రహ్మచారి అంటే వేదాన్ని శాస్త్రాన్ని చదువుకుంటూ ఉంటాడు చర అంటే అధ్యయనం దాన్ని దాన్ని పఠిస్తూ ఉంటాడు అని అంటే చర భక్షణ ఇంకో అర్థం కూడా ఉంది కాబట్టి ప్రసాదాధితము భక్షిస్తూ ఉంటాడు కూడా అర్థం చెప్పవచ్చును అధ్యయనం చేస్తూ ఉంటాడు బ్రహ్మచారి ఆచార్య కుల వాసి వాసి అని ఆ ఇన్ వచ్చిందంటే కాత్ లో ఇన్ వస్తుంది కాబట్టి ఆచార్యుడు ఉండే కులము కులము అంటే ఆ గ్రూప్ లో స్వభావము కలవాడు నివసించే స్వభావము కలవాడు అంటే ఆచార్యుడు ఏ బస్తీలో ఉంటాడు వీడు ఏ ఉంటాడు ఆచార్యుడికి కొంచెం ఉంటాడు అజాటు దగ్గర ఏదో కొండ గొప్ప అధ్యయనం చేస్తూ కొండ గొప్ప శుశ్రూష చేస్తూ ఉండిపోతాడు అలాగే చిన్న వయస్సులో పెద్దలకి సేవ చేయాలి మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు పిల్లలు వచ్చి సేవ చేస్తారు మేము ఏ సేవ చేయము ఎవరికి ఏ సేవ చేయము సేవ చేయించుకోవడమే మాకు వ్రతము అన్నట్టు ఉండరాదు తర్వాత మీరు వయస్సులో ఉన్నప్పుడు ఏదో ఏదో ఒక అవకాశాన్ని కల్పించుకుని సేవ చేయాలి పెద్దలు పోయిన ఇంకే సేవ చేస్తారు ఉండగానే వాళ్ళకి సేవ చేయాలి పోయిన తర్వాత ఇంక ఫోటో పెట్టి ఫోటో వేయాలి దానివల్ల ఏమిటి ఉపయోగం కాబట్టి ఆచార్యులకు పెద్దలకు సేవ చేసే స్వభావం కలిగి ఉండాలి కానీ ఉన్నా ఉంటే దూరంగా ఉంటే ఏదో సందర్భం చూసుకుని దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు సేవ చేయాలి అడిగట్టుకుని సేవ చేయాలి లేకపోతే కాలం వెళ్ళిపోతుంది పెద్దలు వెళ్ళిపోతారు ఇంకా ఏ సేవలు లేకుండా జీవితంలో మంచి అవకాశాన్ని కోల్పోయే సందర్భం అవుతుంది అలా ఉండకూడదు కాబట్టి ఆచార్యకుల వాసి ఎలా ఉంటారు అత్యంతం యావజ్జీవం ఆత్మానం ఆచార్యకులే అవసాదయం క్షపయం ద్వితీయో ధర్మస్కంధ ఇది మూడవ ధర్మస్కంధము స్కంధము అంటే ఆధార స్తంభం ధర్మానికి మూడు స్తంభాలు ఇది మూడవ ధర్మస్కంధం ఈ మూడవది ఎవరు బ్రహ్మచారి అతను నైష్ఠిక బ్రహ్మచారి ఉపపుర్వాణుడు కాదు ఉపపుర్వాణుడైతే చదువు అయిపోయాడు తండ్రి పెళ్ళైన తర్వాత రావడం ఏమీ ఉండదు దగ్గర ఉండిపోతాడు అంటే ఈ పెళ్ళది అందరికీ అది సశి పడదు కొందరికే అది వర్క్అట్ అవు కొందరికి వర్క్అవు నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు సన్యాసం మీరు ఇవ్వాలి అని వచ్చారు ఆయన సన్యాసం ఇవ్వాలని అడిగేప్పుడు ఒక్కరు రావద్దు ఆయన ఆయన ధర్మపత్ని ఇద్దరు కలిసి వచ్చారు ఇద్దరు కలిసి దండం పెట్టి అయ్యా కూర్చోండి రెండు కుర్చీలు పెడితేవో రెండు కుర్చీలో కూర్చునే ఆ కుశల మాన కుశల ప్రశ్న అధికమైన తర్వాత సన్యాసం నాకు కావాలి సన్యాసం కావాలన్నప్పుడు భార్యతో కలిసి వచ్చి అడుగుతారా భార్యతో కలిసి సినిమాకు వెళ్తారు మాల్కు వెళ్తారు లేకపోతే ఏదన్నా క్రూస్కి వెళ్తారు ఈ కీర్యాత్ర వెళ్తారు కానీ సన్యాసాన్ని అడగడానికి భార్యతో కలిసి వెళ్తారా అలా వెళ్ళకూడదు అసలు బేసిక్ బేసిక్ పాయింట్ ఏ దగ్గర చెప్పి సో ఆ విధంగా బ్రహ్మచారులు రెండు రకాలు వీళ్లలో కొంతమందికి అంటే ఏ సన్యాసం తీసుకోవాలనే కోరికున్నా సన్యాసానికి కావలసిన ఆ మానసిక స్థితి లేదు అని స్పష్టం అది అందరికీ సశి సన్యాసం ఉన్నది అందరికీ వర్కౌట్ అలాగే గృహస్థాక్షమం కూడా అందరికీ వర్కౌట్ కొంతమంది బ్రహ్మచారులు వాళ్ళు గృహస్థ జీవితానికి పలికి వాళ్ళని వెళ్ళి బలవంతంగా చేస్తే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళు ఉంటాం వీడేమో వచ్చి స్వామిజీ దగ్గర కూర్చొని ఏదో బ్రహ్మ వేదాంత పంచ విషయాలు చదువుకుంటూ ఆ అమ్మాయి ఏమో పాపం సినిమాకి వెళ్దా ఉంటే లేకుండా కష్టపడుతూ ఉంటుంది ఇటువంటి కేసులు చాలా ఒక అమ్మాయిని అయితే నేను ఎరుగుతున్నా ఆమె డివోర్స్టిక్ చేసి వెళ్తున్నాను వీడితో మన వల్ల సో ఈ రకంగా కొంతమంది బ్రహ్మచారులు వాళ్ళు వాళ్ళు వివాహ జీవితానికి వాళ్ళు సరిపోతారు వాళ్ళు అలాగే బ్రహ్మచారులుగానే మిగిలిపోతారు వాళ్ళ గురించి చెప్తారు వీడు ఆచార్య కులంలోనే ఉంటూ శరీరాన్ని క్షీణింపజేస్తాడు దేహం అవసాదయం వీడు ఆచార్య కులంలో ఉంటే మీకేముంటుంది ఆచార్యుడు తినే మెతుకుడు అదే మెతుకుడు వీడు తినాలి ఒకప్పుడు ఆచార్యుడి దగ్గర ఆ మెతుకులు లేకపోతే మీరు కొన్ని మెతుకులు సంపాదించుకుని ఆచార్యుడు కూడా వాటాయి మారుస్తుంది కాబట్టి సుఖమేముంటుంది గృహస్థ జీవనంలో ఉండే సుఖము ఔదర్యమైన సుఖం ఔదర్యము అంటే పొట్ట పొట్టకు సుఖం తగ్గిన ప్రయోగం కాబట్టి ఆ సుఖము అది బ్రహ్మచర్యాచంలో ఉండదు ఏదో నాలుగు మిత్రులు ఇక్కడ అక్కడ గతుకుతూ ఆ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు స్వరుకుంటూ ఉంటాడు దేహం క్షపయ దేహాన్ని ఇప్పుడు చెంటు నూనె అత్తర్లు అవి రాసుకుంటారు ఆ బ్రహ్మచారిలో రాసుకోవడం దేహాన్ని అలాగా క్షీణింపజేస్తూ ఉంటారు ధూళి ధూ సరితము అయితే అవుతుంది సో హెయిర్ స్టైల్ ఉండవు హెయిర్ స్టైల్ అది పెట్టుకోరు మామూలుగా ది బెస్ట్ హెయిర్ స్టైల్ ఈస్ షేవింగ్ కంప్లీట్ షేవింగ్ చేసి బెస్ట్ హెయిర్ స్టైల్ ఆధారంలో ఒక సెలక పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇలా ఉండేటువంటి బ్రహ్మచారులు నైష్ఠిక బ్రహ్మచారులు ఎవరైతే ఉంటారో వారు మూడవ స్కంధము గొప్ప అక్షరమవుతుంది సామాన్యమైన విషయం కాదు తృతీయో ధర్మస్కంధ ఇక్కడ అత్యంతం అని విశేషణమేశారు అత్యంతం అవసాదయం అది అత్యంతమిత్యాది విశేషణే నైష్ఠిక ఇది గమ్యతే ఇక్కడ ఈ బ్రహ్మచారి నైష్ఠికుడా ఇంకో కుర్వాణుడా అని ఒక శంక నైష్ఠి అయితే ఇంకా వాడికి పెళ్లి ఉండదు అలాగే ఉండిపోతారు ఎప్పటికైనా సన్యాసం తీసుకుంటే తీసుకోవచ్చుగాక పెళ్ళి అయితే ఉండదు ఉపకుర్వాణుడంటే చదువు అయిపోయిన తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు ఈ బ్రహ్మచారిడు అపకువాణుడా అంటే అత్యంతం అనే విశేషణం వేయడము ఆది శబ్దము చేత దేహం అవసాదయం దేహాన్ని క్షీణించేయుట ఈ రెండు విశేష విశేషణాలని బట్టి వీడు ఉపకువాణుడు కాదు ఉపకువాణుడు ఏం చేస్తాడు చదువులో చదువు పూర్తి చేసేసుకుని తొందరగా ఇంటికి వెళ్ళిపోయి ఒక అమ్మాయిని పెళ్ళాడు అమ్మాయిని పెళ్ళాడు తలకే అత్తరువు నువ్వునే రాసుకుంటూ భోజనం ఇంతరా తాంబూలం వేసుకుంటూ ఉపకువాణుడు లక్షణం అదే మరి వీడు అలా కాదు కాబట్టి ఇంతకీ ఏ ప్రపంచాన్ని వీడు ఉపకువాణుడా నైష్ఠకుడా నైష్ఠుకుడే ఎందుకని అత్యంతం అవసాదయం అనే విశేషణాలని బట్టి మన కాలుష్యం తెలియ తెలుస్తోంది ఉపకువం బ్రహ్మచర్యేణ ఇలాంటి వాక్యాలని చెప్పడానికి మనసొప్పదు ఎందుకంటే చెప్పినట్లయితే సమాజంలో నెలకొని ఉన్న విశ్వాసాలపై ఒక అటాక్ లాగా ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారిగా ఉంటూ వేదం చదువుకుంటాడు చదువు అయిపోయినట్టునే వెళ్లి పెళ్లి చేసుకుంటాడు వాడికి ఈ పుణ్యలోకం వస్తుందా రాదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్న పుణ్యలోకము నైష్టిక బ్రహ్మచారికే చెప్పారు మరి ఉప కుమవాళ్ళు వేదం చదువుకుని ఏమిటి సాధించినట్టు ఇదే ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటాడు కదా పెళ్లి చేసుకుని యజ్ఞ దానం అధ్యయనం చేస్తే అప్పుడు వాడికి పుణ్యలోపం వేరే దైష్ఠికుడికి ఇంకా ఇల్లు వాకిలీ ఉండదు ఆచార్య కులంలోనే ఉంటాడు చదువుకుంటూనే ఉంటాడు బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు వాడు సన్యాసైతే వేరే సన్నిహిత బ్రహ్మచారిగా మిగిలిపోతాడు వాడికి ఇంకా వెళ్లి యజ్ఞము అధ్యయనము ఇలాంటి సందర్భమే ఉండదు పెళ్లి లేదు కనుక కనుక వాడు పుణ్యలోకాన్ని పొందుతాడు కాబట్టి నైష్ఠిక బ్రహ్మచారికి పుణ్యలోకమే తప్ప ఉపకుమాణుడకు బ్రహ్మచర్య మూలంగా పుణ్యలోకము కరాదు బ్రహ్మచర్యను చేసిన ఉపకుంబానుడు కూడా బ్రహ్మచారిగా ఉంటూ చదువుకుంటూ సేవాది చేశాడు కదా పోనీ వాడికి మాత్రం పుణ్యలోకం ఎందుకు రాకూడదు అంటే ఒక కర్మకి ఒక ఫలముప కుంభాలుగా ఉండి బ్రహ్మచర్యం చేసిన దానికి ఫలమేమిటి అధ్యయనము అధ్యయనం అయిందిగా జ్ఞానం సంపాదించాడు కదా ఆ కర్మకు ఫలం ఇంకా పుణ్యలోక ఫలం వేరే రాదు వాళ్ళు మళ్ళీ యజ్ఞ దానం అధ్యయనం అనే ప్రథమ ధర్మ స్కంధాన్ని ఆచరిస్తే అప్పుడు పుణ్యలోకం వస్తుంది అంతే తప్ప వేదం దొరి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకునే ఇంకా యజ్ఞమో దానమో అధ్యయనము లేకుండగా భార్యలో కలిసి విహారం చేస్తూ ఉండిపోతే వాడికి పుణ్యలోకం ఉండదు వేదానికి నైష్ఠిక బ్రహ్మచారికి వాడు చదువు అయిపోయినా కూడా ఆచార్య కులంలోనే ఉంటూ సేవ చేసుకుంటూ దేహాన్ని క్షింపజేస్తూ మరింత చదువుకుంటూ ఉండిపోయినట్టు కూడా వీడికి పుణ్యలోకము లభిస్తుంది ఒక కర్మకి ఒకటే ఫలం ఒక కర్మకి రెండు ఫలాలు ఉండవు ఒక దెబ్బకి రెండు పెట్టలు ఉండవు ఇక్కడ కర్మకాండలో ఒక కర్మకి ఒకటే ఫలం అధ్యతనే మీరు పూజ అది చేసేప్పుడు ఈ పూజ చేసి ఇస్తే ఇన్ని వస్తాయి అన్నీ వస్తాయి అన్న అది అలా గిట్టుగా అని చెప్తాను కూడా అవన్నీ కూడా అతిశయోక్తులే అని మీరు గ్రహించాల్సి ఉంటుంది ఒక ఒక ఫలం తప్ప నాకు సందర్భం గుర్తురావట్లేదు ఆ సందర్భాన్ని సందర్భం వస్తే నేను చెప్తాను ఆ కర్మకు అదే ఫలం ఉంటుందో తప్ప ఇతర ఫలం ఉండదు తర్వాత ఇంకో నియమం ఉండదు దృష్ట ప్రయోజనం ఉన్నప్పుడు అదృష్ట ప్రయోజనాన్ని కల్పించవద్దు ఇప్పుడు వీడు బ్రహ్మచర్యగా ఉండి చదువుకున్నాడు ఉపగుణాలు అంటే ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఈ చదివిన చదువుకి ప్రయోజనం ఏమిటి పెళ్లి యజ్ఞము అధ్యయనము దానము కాబట్టి ఈ కర్మకి ఈ ఫలం వచ్చేసిందిగా ఇంకో ఫలం రాదు అందుకే కేవలం ఉపకుంనుడై ఉన్నంత మాత్రం వారికి అదనపు ఫలమే రాదు దృష్ట ప్రయోజనం ఏమిటి చదువు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుని ఆ చదివిన వేదంలో చెప్పిన విధంగా కర్మలను అనుష్ఠించుట దృష్ట ప్రయోజనం మన కంటికి కనబడే లాభం అది ఉండగా కంటికి కనబడని లాభమును అపేక్షించరాదు అంటే దీని ఏం జరిగిందో తెలుసునండి అంటే మీరు రిజర్స్ ఈ నియమాన్ని అప్లై చేసినట్లయితే వేదమంతా వల్లించేసి విజ్ఞహ దానం అధ్యయనం చేయకుండా కేవలం మళ్లించిన దాన్ని మళ్లించడంతో పెళ్లి చేసుకుని కూర్చుంటే వాడికి లభించే ప్రయోజనం ఏమీ ఉండద్దు అంటే ఈ మాట మీరు చెప్పారంటే జనాలు పాపం మనస్సు కష్టపెట్టుకుంటారు అంత రిగరస్ గా చెప్పినట్లయితే అంటే వేదం చదువుకున్న వాళ్ళు కూడా ఏదో కొంచెం యజ్ఞం చేయాలి యజ్ఞం చేయించడమే కాదు తాము కూడా చేయాలి దానం తాము కూడా చేయాలి మేమేమో దానం తీసుకుంటాం తప్ప మేము ఎవరికి ఇవ్వము మాకు పుచ్చుకోవడమే కాని ఇవ్వడం అనేది మాకు అలవాటు లేదు అన్నట్టుగా ఉండకూడదు అలా ఉన్నట్లయితే వాళ్ళ వేదం వాళ్ళని ఉద్దరి ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ దాంట్లో ఉంటాయి మంచిది ఉపకువాణునకు బ్రహ్మచర్యము యొక్క ప్రయోజనము స్వాధ్యాయ గ్రహణము మాత్రమే స్వాధ్యాయ గ్రహణి లేదా సంపాదించుట కొరకు బ్రహ్మచారిగా ఉన్నాడు ఆ కష్టానికి ఆ ఫలం వచ్చేసింది కాబట్టి ఇంకా మళ్లీ పుణ్యలోకత్వం అదే బ్రహ్మచర్యంలో పుణ్యలోకం కూడా వచ్చును చెప్పడానికి వీలు లేదు నా పుణ్యలోకత్వం బ్రహ్మచర్యే కాబట్టి ఉపకువాణుడి బ్రహ్మచర్యమునకు ఫలము వేదాధ్యయనమును పొందుక మాత్రమే కాదు పుణ్యలోకం కావాలంటే ఇంటికి వెళ్లి పెళ్లి చేష్ణులు యజ్ఞాదానం అధ్యయనం అనే ప్రథమ ధర్మస్కంధాన్ని ఆచరించాలి లేదా నైష్ఠిక బ్రహ్మచారిగా ఉంటూ ఆచార్యోపులో ఉన్నందు దేహమును క్షీణింపజేస్తూ గురు సేవ చేస్తూ వారి స్వరూపంతో ఉండిపోతే వారికి పుణ్యలోకం లభిస్తుంది అదొక విచారం సర్వేత్ర ఆశ్రమిణోర్మై పుణ్యలోకాగ్గురు అందరు అందరూ అంటే ముగ్గురేనండి మంత్రంలో సర్వేను అందరు అందరంటే ఏదో త్రయ ముగ్గురు కూడా అంటే ఆశ సన్యాసులను ఆశ్రమం అనే అనరు ప్రవాహంలో అన్నారు అంటే బ్రహ్మచర్య ఆశ్రమము గృహస్థాక్షరమము బాణప్రస్థాశ్రమము సన్యాసము అనాలి అదే వరసలో దీన్ని కూడా ఆశ్రమం అని అన్నారు అత్యాశ్రమం ఆశ్రమాన్ని దాటి వెళ్ళిపోయినటువంటిది సన్యాసం చూద్దాము అదంతా వస్తుంది ఈ ముగ్గురు చెందిన వారు ఆచరించి ఈ ముగ్గురంటే పైన చెప్పిన ధర్మములంటే గృహస్థైతే యజ్ఞ అధ్యయనం చేయాలి తర్వాత పసుడైతే తపస్సు చేయాలి వానప్రష్ఠుడు కానీ ఉపాసక సన్యాసి గానీ అయితే తపస్సు చేయాలి నేను ఉపాసక సన్యాసిని పీఠం పెట్టాను అని ఒకటి పీఠం వంట పెట్టి బాగా బొత్తు అని నేను ఉపాసక సన్యాసిని అని జనాల్లో ప్రచారం చేసేసి లోక వ్యవహారాలు చూసుకుంటూ కూర్చుంటే అది కాపస సన్యాసి కూడా అవదు అది కూడా మనిషికి కాదు అలా ఉండకూడదు ముత్తు గట్టిగా పెట్టినందుకు పేతంలాగా పెట్టి పేతనం వేసి అక్కడ దేవుణ్ణి పెట్టినందుకు అక్కడే భగవండి ఆ జపము ఆ పూజాది చేసుకుంటూ అక్కడే కాళక్షాతులు చూసి అలా ఉంటే అది ద్వితీయ ధర్మస్కంధం అలా ఉండాలి మూడవది బ్రహ్మచారి బ్రహ్మచారి నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండాలి వీళ్ళ ముగ్గురు వీళ్ళు ఏమవుతారండి పుణ్యలోకాణ్యలోకాలు అయిపోతారా బౌదమా